్రహ్మస్తాశీ శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్మదాపతి వందే గురు పరంపరా ఓం భద్రం కన్మేష్ రామదేవా రద్ం పశ్యే మాక్షజ్రాంగైస్తువాసస్తూ హేమదేవ్జలాయుస్తి ఇంద్రోధ్రవాస్తిన పుషా విష్వేదా స్వస్తిన స్థాక్ష్యో అలిష్టమే స్వస్తినో బృహస్పదా శాంతిశాశాంతి నివృత్త ప్రవృత్త నిశ్చలా స్థితి విషయ స హి బుద్ధానా తామ్యమజమద్వయ సాధారణంగా మనకి మనస్సు యొక్క చలనమే అనుభవంలో ఉంటుంది తప్ప మనస్సు యొక్క చలనము లేని స్థితి నిశ్చలా స్థితి అప్రవృత్తస్య అంటే మనస్సు ప్రవృత్తిల్లడం మానేస్తుంది ప్రవృత్తిల్లుట అంటే కదు కదులుతూ ఉండటం ఎప్పుడు స్పందిస్తూ అటువంటి ప్రవృత్తి లేనటువంటి మనస్సు యొక్క స్థితి మనస్సులో ప్రవృత్తి ఎప్పుడైతే బంద్ ఆగిపోతుందో అప్పుడు మీరు ఆ అచలమైన ఆత్మస్వరూపులుగా మిగిలి ఉంటారు సో మనస్సు యొక్క స్పందన అంటే ఎప్పటికీ మారిపోతాయే మనస్సు యొక్క లక్షణం మనస్సు స్పందిస్తోంది అంటే మారిపోతూ ఉంటుంది మనస్సు ఎలా ఉంటుందంటే ఒక రోజులో మీరు మనస్సు యొక్క మూమెంట్ని మీరు లాగ్ చేసి చూడండి ఎలా ఉంటుంది ఒకప్పుడు ఉల్లాసం ఒకప్పుడు దుఃఖం ఒకప్పుడు నైటు ఒకప్పుడు అటు అలా స్వింగ్ అవుతూ ఉంటుంది నెవర్ అది దాని మూడు ఎలా ఉంటుందో ఈవర ఎప్పుడూ అలా స్వింగ్ అవుతుంది అలాగంటే నిరంతర పరివర్తనమే మనకి తెలియదు కానీ ఆ చేంజ్కి ఆ మూమెంట్కి బిహైండ్ వెనుక మోషన్లెస్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ ఇది మనకు అనుభవమే లేదు అది మన స్వరూపం నిశ్చలాహి తదా స్థితి అది స్వరూపం ఆస్వ అధినాస్వరూపము అనే సాక్షాత్కారం అనే రియలైజేషన్ ఆ రియలైజేషన్ ఎలా వస్తుందో తెలుస్తుందండి మనస్సు యొక్క చలనము దానికి మూలమేమిటి మనస్సులో నెలకొన్న వాసనలు ఆ వాసనలు అంటే చాలా డీప్లీ ఇంట్రెస్ట్ భావాలని అర్థం మనస్సులోని భావములు అంటే సూపర్ఫిషియల్గా ఉండొచ్చు కానీ వాసనలు అంటే వెరీ స్ట్రాంగ్ ఇంగువ మూటగట్టిన వస్త్రంలాగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మనస్సులో వాసనలు ఈ వాసనలన్నిటినీ ఆచార్యులు రెండు కేటగిరీల కింద దాన్ని రిడ్యూస్ చేశారు అదే హేతు ఫలాలు ఏదైనా యువర్ కర్త అది యువర్ భోక్త ఎప్పుడు కూడా మనిషి భోగం వెంటైనా పడుతూ ఉంటాడు లేకపోతే భోగాన్ని పొందడానికి క్రియాణాలు చేస్తూ ఉంటాడు ఏదంటీ సార్ దాట్ మనిషి అలా చేస్తున్నాడంటే మనస్సే అలా చేయిస్తూ ఉంటుంది మనస్సులో భోగ సంకల్పాలైనా ఉంటాయి క్రియా సంకల్పాలైనా ఉంటాయి ఇంకో సంకల్పానికి అవకాశమే లేదు కాబట్టి మొత్తం మూమెంట్ ఆఫ్ ది మైండ్ అని ఆ మూమెంట్కి మూలంలో ఉండే వాసనలని ఆచార్యులు హేతుఫల రూపంగా రిడ్యూస్ ఈ హేతుఫలముల ఎందు సత్యత్వ బుద్ధి అదే ద్వైతం సో ఆ ద్వైతమునందు అభినవేశము సత్యత్వ బుద్ధి ఉన్నంత వరకు కూడా మనస్సు యొక్క చలనాన్ని మీరు మీరు ఆపలేరు దాన్ని అలా నడిచిపోతూ ఉంటుంది ఆ మనస్సు యొక్క చలనాన్ని ప్రాణాయామం చేసి లేకపోతే ఆసనము అయితే ఇంకేదో టెక్నిక్ తోటి బలాత్కారంగా ఫోర్సిబుల్గా మీరు ఆపి ఏదో కొద్దిపాటి విశ్రాంతిని మీరు పొందగలుగుతారు తప్ప మౌలికంగా మనస్సులో ఉండేటువంటి హేతుఫల రూపమైన వాసనలను మౌలికంగా తిరస్కరించి హేతుఫలముల యొక్క ప్రమేయమే లేకుండా చెస్ అది కేవలం కాగ్నిటివ్ ఎఫర్ట్ అది ఇప్పుడు సాధారణంగా ఈ సాధనలో మీకు రెండు రకాలు కనపడతారు వాళ్ళు యోగా యోగా పీపుల్ ఉంటారు మెయిన్లీ హోగా పీపుల్ సో ఈ యోగాలో రెండు రకాలు ఇదొక రకం యోగం అంటే ఫిజికల్ అండ్ నెక్స్ట్ స్టెప్ ముక్కు ఒకవైపు మూసేసి వైపు సెకండ్ స్టెప్ ఈ రెండింటితోటి ఉంటుంది దాంట్లోనే వాళ్ళు ఫిట్ అయిపోతారు ఇంకా అంతకంటే ముందుకి అసలు జరగరు అక్కడే వాళ్ళ ఓపిక అంతా అక్కడే సెట్ అయిపోతుంది ఆ ఫోకస్ అంతా అక్కడే అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మనస్సుకి కొంత పీస్ లభిస్తుంది మీరు వెళ్ళి చిన్న యోగా చేశారంటే పది నిమిషాలు యోగా చేశారంటే యు ఫీల్ గుడ్ ఒక రెండు సూర్య నమస్కారాలు చేసేప్పటికీ బాడీ లైట్గా అనిపిస్తుంది మనస్సు కూడా దాన్ని మీరు ఫోకస్ చేసి ఒక రకమైన ఉల్లాసం కలుగుతుంది కానీ అది పావు గంట కంటే ఎక్కువ ఉండదు మళ్ళీ పోతుంది మళ్ళీ సంసారం ప్రారంభం తర్వాత మీరు దాన్ని సస్టైన్ చేయలేరు ఎందుకంటే సంసార భారం పెరిగే కొద్ది యోగాకి ఒక ప్రోత్సాహం మీద ఫస్ట్ త్రీ డేస్ ఫైవ్ డేస్ వెళ్తారు తర్వాత మళ్ళీ అది లూజ్ అయిపోతుంది ఎందుకంటే సంసారం వీళ్ళు అలాగే హెవీగా ఉంటుంది కాబట్టి దట్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ దట్ ఈజ్ ది బిగినింగ్ ద రియల్ సొల్యూషన్ ఈజ్ కోఆనేటివ్ అంటే ఇది సొల్యూషన్ శ్రవణం అన విది ధ్యాసనము ఎది రియల్ సొల్యూషన్ ఇలా శ్రవణం చేస్తూ ఉంటే ఆచార్యులు అలా హ్యామర్ చేస్తూ ఉంటారు ఈ హేతు ఫలములు మిథ్య ద్వైతం మిథ్య వాటి వెనక్కాలుండే మానసికమైన స్పందనని నీవు సత్యమని భావించవద్దు అని ఎప్పుడైతే ఆ వివేకము వీడిలో ఉద్బుద్ధమవుతుందో క్రమంగా నివృత్తస్య నేను ఆ శ్లోకాన్ని మడేదో కొత్తగా చెప్పినట్టు చెప్తున్నాను నివృత్తి అనేది వీళ్ళు స్థిరం అవుతుంది ఎప్పుడైతే వాసనలు క్రమంగా వెనకబడుతూ ఉంటాయో అప్రవత్తస్య మనస్సులో చలనము స్పందన తగ్గుతుంది మనస్సుకు సాత్విక స్థితి వస్తుంది అప్పుడు మీ స్వరూపము అచలమైన ఉనికి తెలివి సత్ చిత్ ఉనికియే తెలివి తెలివియే ఉనికి అది నా స్వరూపము అనే అనుభవం కలుగుతుంది సో ఈ అనుభవము సహి బుద్ధానాం విషయ ఈ అనుభవం అంతా అచల స్థితి ఉన్నది దుసారా దట్ ఈస్ ది డొమైన్ ఆఫ్ బుద్ధ దట్ ఈస్ ది డొమైన్ ఆఫ్ ఎన్లైటన్ ఈ ఎన్లైటన్మెంట్ మీకు ఎలా వస్తుందో తెలుసునండి మీరు ఈ కాగ్బినేటివ్గా శ్రవణమన నిధ్యాసనాలు చేస్తుంటే ఈ మనస్సు అది హేతుఫలములను తన కడుపులో పెట్టుకుని ఉంటుంది కదా హేతువు ఫలము హేతువు ఫలము వాటితోటి ఆ వాసనలన్నింటినీ నింపుకుని ఉంటుంది కదా ఈ కాంపిటేటివ్ ఎఫర్ట్ వల్ల ఆ హేతు ఫలముల మూట అనదగిన మనస్సు ఇట్ విల్ ఎక్స్ప్లోర్డ్ అది ఎక్స్ప్లోర్డ్ అయిపోతుంది ఫిజికల్గా ఏమీ కాదు అంటే ఏంటనమాట యూ విల్ ఫైండ్ దట్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ హేతు అన్న తల మీ ఎందుకు కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ లేదని మీకు అనుభవానికి వచ్చేస్తుందంటే ఆ మనస్సులో ఉన్న వాసనలన్నీ కూడా ఒక్కసారిగా దండిల్ ఆఫ్ వాసనాస్ సో ఇంప్రెషన్స్ అనమాట వాసనకు ఇంగ్లీష్ పదం ఒకటి ఉంది ప్రీ డైలక్షన్ అంటారు ప్రీ డైలక్షన్ ఆర్ ప్రీ వాట్ ఎవర్ సో ఒక్కసారిగా ఈ వాసనలన్నీ కూడా ది ఎక్స్ప్లోర్డ్ అంటే ఆమె పొత్తుందో తెలుసునండి మీకు సంసారం మీద ఇంకా కామన్లు ఏమి ఉండవు ఎవరి మీదైనా కోపాలు తోపాలు అవే ఉండవు అహంకారం ఉండదు ఏమీ ఉండదు అంటే అలాగే మీరు ఆకాశంలాగా అయిపోతారు ఎక్స్ప్లోర్డ్ అయిపోతే ఏముందండి నిర్జేసింది హోల్ అంటే అప్పుడు ఆ చలా స్థితి అది విషయ సహి బుద్ధాన ఆ డొమైన్ ఆ మైండ్ ఎక్స్ప్లోర్డ్ అయిపోయి తన స్వరూప స్థితిలో ఉండేటువంటి ఆ సచిదాత్మస్వరూపము ఆ భాగ్యము కేవలము బుద్ధులకు అంటే ఎన్లైటెండ్ పీపుల్కు మాత్రమే ఉంటుంది టైంలో కాలంలో అంతర్గతంగా ఉంటూ మనస్సు యొక్క స్పందన చేత భాషించేటువంటి ఏ ద్వైత ప్రపంచం కలదో ఇట్ ఈజ్ ఏ డెడ్లీ అండ్ కన్నింగ్ ఇూషన్ దాంట్లో ఏమీ వాస్తవికత లేదు అది ఎక్స్ప్రెషన్ ఆ విషన్ ఇట్ ఈస్ ఎన్ ఇూషన్ దిర్ ఇస్ నో రియాలిటీ టు ఇట్ యూ హ్యావ్ టు కమ్ టు ట్రామ్స్ వేట్ ఇట్ ఎందుకంటే మనిషి ఇది మిథ్యరా అంటే ఇది ఒక భ్రాంతి సుమ ఇది సంసారము అంటే మనిషి విశ్వసించలేడు ఇంకో మాటిలో ఇంకో రకంగా చెప్పాలంటే విశ్వసించడానికి ఇష్టపడదు కాబట్టి సో ఆ టైమ్లెస్ రియాలిటీ ఆఫ్ ది ప్యూర్ బీయింగ్ స్థితి ప్యూర్ బీయింగ్ తన స్వరూపంలో నిలిచి ఉండుట స్థితి దానికే విఠల అని పేరు విట్టల విట్టల విట్టలు విట్టలూరికి చేతులు ఊపేసి గంటలు కొట్టేసి హడాయిడి చేసేస్తే ఏమైనట్టు విఠల అంటే విత్ అంటే జ్ఞానం స్థల విత్ స్థల విఠలవుతుంది స్థల అంటే స్థితి కదా స్థలా స్థితి అయినా ఒకటే స్థలా స్థిర స్థితి ఇవన్నీ కూడా ఆ స్థా గతి నివృత్తవు అనే ధాతువు నుంచి స్థా స్థాయే స్థా అవుతుంది సో విఠల సో విఠల అంటే ఏమిటి సచ్చిదాత్మ అని అర్థం మీరు విఠలంటున్నాను చెప్పను భజన చేసి ఇవాళని అడగండి ఎవరినైనా విఠలంటే ఏంటని అడగండి దిసిది విఠల కాబట్టి ఆ రకమైనటువంటి నిశ్చలమైన బ్యాక్గ్రౌండ్ రియాలిటీ చంచలమైన మనస్సులో నందు భాషించేటువంటి ద్వైత ప్రపంచము రియల్ కానే కాదు దాని మూలంలో దాని వెనుక నిశ్చలమైన ఏ సచ్చిదాత్మగలదో అదే విఠల అంటే అది నా అని వీడు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు వెన్ ద మైండ్ విల్ ఎక్స్ప్లోర్డ్ లైక్ దాట్ ఆ విషయస్ సహి బుద్ధానాం అది ఎప్పుడవుతుంది వెన్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ఇట్ అటు గింజ ఉంది గింజని నేల్లో పాతేస్తాను నేలలో పాతేస్తే అది ఎక్స్ప్లోర్డ్ అవుతుంది ఎక్స్ప్లోర్డ్ అయ్యి నేలని చీల్చుకుని పైకి వచ్చేస్తుంది మీరు గమనించారో లేదో గింజ నేలని చీల్చడమే కాదు కాంక్రీట్ని చీల్చేస్తుంది యూ నో దాట్ ఇప్పుడు ఈ అశ్వత్థ వృక్షం యొక్క గింజలు ఈ గోడ మీద సిమెంట్ ఇక్కడ సిమెంట్ ఉంటుందండి ఆ సిమెంట్ దాని మీద పడతాయి పడితే సిమెంట్ని ఆ గింజ ఈ పగలగొట్టేస్తుంది పగలగొట్టేస్తే పైకి తీసుకొస్తుంది దానికి అంత పవర్ ఉంటుంది సో కనుక సో ఆ విధంగా ఈ సో దట్ ఎక్స్ప్లోషన్ షుడ్ హ్యాపెన్ ఎప్పుడు వెన్ ఇట్ ఈస్ రెడీ వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ఇట్ ఎందు ఎప్పుడు ఆ విధంగా ఎక్స్ప్లోర్డ్ అవుతుంది వెన్ ఇట్ ఇస్ రెడీ ఫర్ ఇట్ సిమిలర్లీ మీ మనస్సులో అటువంటి ఎక్స్ప్లోషన్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ ఆర్ రెడీ ఫర్ ఇట్ సో మీరు చేయాల్సిందల్లా యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ రెడీ ఫర్ ఇట్ అంటే మీరు ఎక్స్ప్లోషన్ మీరు చేయనక్కర్లా ఎక్స్ప్లోషన్కి కావాల్సినటువంటి తయారీ మీరు చేసుకోవాలి ఆ తయారీ ఏమిటంటే హౌ టు డూ దాట్ ఈ మాట చెప్పినట్టున్నాను నేను సకలములైన కామనలను భయములను తిరస్కరించి ఉండుటయే సకల కామనలను భయాలని తిరస్కరించుట సో విషయస్ సహి బుద్ధానాం ఆ స్థితి ఆ ఆత్మచైతన్యము తత్ సామ్యం అజం అద్వయం ఆత్మస్వరూపమునందు అద్వయం ద్వైత భావన ద డివిజన్ అనేది లవలేశము కూడా ఉండదు అద్వయం అజం దాని ఎందు పుట్టుక లేదు పుట్టుక లేదు అంటే మరణం ఉండదు మరణం ఉండదంటే దేహము యొక్క అవస్థలతోటి మీకేమీ సంబంధం ఉండదు ఇంకా దేహం దారిని దేహం ఉంటుంది ఆత్మనిష్ఠులే ఉంటారు సో అజం అంటే హేతుఫలముల యొక్క బంధం నుంచి బయటపడిపోతారు అజం అనగానే తర్వాత సామ్యం సమ సమంగా ఉంటుంది ఇప్పుడు కూడా వాసనల నుండి పుట్టే ఇప్పుడు విషమంగా ఉంటుంది విషమంగా ఉండడం అంటే యూసీ ఓ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అండ్ దెన్ ఐ హేట్ యూ అది విషమం అంటే ఒకసారేమో ప్రేమ ఇంకోసారి ద్వేషం అది ప్రేమ కాదది ప్రేమలాగానికి సెంటిమెంట్ ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ సో సో దట్ ఈస్ ది వైషమ్యం ఓసారి నవ్వు ఇంకోసారి కోపం వైషమ్యం ఈ విధంగా మనిషి వైషమ్యంలో బతుకుతూ ఉంటాడు దీ ది ఆపోజిట్స్లో బతుకుతూ ఉంటాడు ఇది మనస్సు యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది మనస్సులో ఓసారి లాభం ఇంకోసారి నష్టం ఓసారి మానం ఇంకోసారి అవమానం ఈ మానము అంటే చాలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే స్టేజ్ మీద ఆ ఎర్రటి కుర్చీ ఒకటి వేస్తారు అర్థ కుర్చీ ఇంత ఉంటుంది నా కుర్చీ చూశారా మీద ఇంత ఉంటుంది నా కూర్చీ దానికి వెనకాల అది నిఠారుగా ఉంటుంది విశాలంగా విశ్రాంతిగా కూర్చున్నకు వీలుండదు ఇప్పుడు మీరు కుర్చీలో కూర్చున్నారే అలా రిలాక్స్డ్గా కూర్చున్నందుకు ఏముండదు అలా నిఠారుగా ఉంటుంది దానికి వెనకాల ఎర్రటి కుషన్ కుడతాడే అది అది మహంగా నేల కూర్చుంటారు బరక ఉంటుంది చూడండి రగ్ అది కుడతాడు ఎర్రగా ఉంటుంది తప్ప కంఫర్టబుల్గా ఏముండదు అది ఫోటోగ్రాఫ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప కంఫర్టబుల్గా ఉండదు పైగా డిజైన్ కోసం ఈ అద్యూ అల్యూమినియం రంగు వేసి ఇలా ఫిక్స్ చేసి పెడతారు అది మెడ్డికి దిచ్చుకుంటూ ఉంటుంది దాంట్లో కూర్చోదు ఏమీ కంఫర్టబుల్గా ఉంది కానీ ఫోటో తీసుకున్నది మాత్రం బాగుంటుంది అది ఆ కుర్చీ మీరు ఇక్కడ అద్దెకి తీసుకురావచ్చు ఈ టెంట్ హౌస్ వల్ల అద్దెకి ఇస్తారు ఆ వాడి దగ్గరే ఒక ట్రాలీ ఉంటుంది ఇది చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది వాడి దగ్గరే ఒక ట్రాలీ ఉంటుంది ఆ ట్రాలీ డ్రైవ్ చేసి వాడు ఒకడు ఉంటాడు ఆ ఈ సామాన్ తీసుకొచ్చి వాడు ఒకడు ఉంటాడు ఈ సవాల్ తీసుకొచ్చి వాడు మిగిలిన సవాల్తో పాటుగా ఇది కుర్చీది దాని వెనక్కలు పెట్టి కట్టేసి వాడు ఆ ట్రాలీ వస్తూ ఉంటుంది వాడు కూర్చుని ఉంటున్నాడు దాకా చూసి ఉంటాడు అది అతను అక్కడ టెంట్ హౌస్ లో కూలి అతను అంటే అతని మీద నాకేం తక్కువ అభిప్రాయం కాదు ఆ ట్రాలీలో తీసుకొచ్చేవాడు అతను గుర్తు ఓ ఫోటో తీసి ఈ పెద్ద మనిషి ఇక్కడ వేదిక మీద ఈ ఫొటో తీసి రెండు పక్క పక్కన పెట్టి ఇదిరాబాబు నువ్వు కూర్చుని కూర్చీ అంటే తెలుసుకుంటా లోకంలో ఈ మానావమానములనే ఉన్నాయో సరే అంత భయంకరమైన వ్యామోహములే కానీ ఇది వైషమ్యం ఓ మానము ఇంకో అవమానం ఈ వైషమ్యం ఆత్మస్వరూప నిష్టయములు ఇటువంటి వైషమ్యాలు ఏమీ ఉండవు సమంగా ఉంటుంది సమాన్ని ఎలా వర్ణిస్తారు మీరు వైషమ్యం ఉండదని చెప్పడమే సమ తత్మ్యం అజం అద్వయం అజం పుట్టలేదు కనుక స్వగత భేదములు లేవు అద్వయం రెండవది లేదు కనుక సజాతీయ భేదములు లేవు సామ్యం సమ వైషమ్యము లేదు కనుక విజాతీయ భేదములు లేవు సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ సహి యస్మాత్ విషయో గోచర హీ అంటే అస్మాత్ అనర్థం అక్కడ హీ అనే పదానికి అస్మాత్ అనర్థం ఏమిటో అనుకున్నా స హీ అస్మాత్ అంటే హీ అని ఉంది కదా శ్లోకంలో హీ అంటే అస్మాత్ ఎందువలనగా సహ అంటే ఆ స్థితి ఆత్మస్వరూపుడై నిలిచి ఉండుట ఆత్మ అది గోచర విషయ అంటే గోచర అంటే అనుభవానికి వచ్చేది తెలిసేది గోచర అంటే అనుభవానికి వచ్చేది తెలిసేది ఎవళ్ళకి పరమార్థదర్శినాం బుద్ధానాం సో పరమార్థమును దర్శించే బుద్ధులకు ఆత్మనిష్ట అనుభవానికి వస్తుంది పరమార్థాన్ని దర్శించాలి ఏది సత్యమో దానిని దర్శించే ప్రయత్నం చేయాలి చూడండి మనిషి జీవితము సత్యాన్వేషణ లేకుంటే వ్యర్థం సత్యాన్వేషణ ఉండాలి జీవితంలో నా స్వరూపం ఏమి అనే సత్యాన్వేషణ మనిషి జీవితంలో భాగంగా ఉండాలి లేకపోతే ఏముంది ఏముంది కిచెన్ తయారు చేసుకుంటాం కిచెన్ కట్టుకుంటాం ఇల్లు కట్టుకునే భాగంలో కిచెన్ కట్టుకుంటాం ఆ కిచెన్లో గిన్నెలు తప్పేళాలు అన్నీ కొనుక్కును పెట్టుకుంటాం వెత్సాలు కొనుక్కు తెచ్చుకుంటూ ఉండడం నెలకోసారి ఈ గిన్నెల్లోనూ తప్పేళాల్లోనూ పోసుకుంటూ ఉండడం ఉడికించుకుంటూ ఉండడం తింటూ ఉండడం అలాగే ఓపుకున్నంతకాలం అంత పని చేయడం ఆ తర్వాత మంచం పట్టడం స్వర్గానికి పోవడం ఏముంది అంతకంటే మనిషి జీవితంలో సారమేమున్నది బాలుడు యువకుడు అవుతాడు యువకుడు మధ్యవయస్కుడు అవుతాడు మధ్యవయస్కుడు వృద్ధుడు అవుతాడు వృద్ధుడు శ్మశానానికి పోతాడు ఏముంది అంతకంటే వాటిస్తే మా చిన్నప్పుడు మేము వేదం దొరుకుని రోజుల్లో సంస్కృతం దొరుకుని రోజుల్లో ఎవళ్ళైతే పెద్దలు ఉండేవారో చుట్టూ వాళ్ళు అమ్మళ్ళు లేరు ఇప్పుడు ఏమండి మనం యవ్వనంలో లేకపోతే మధ్య వయసులో ఉన్నప్పుడు మన ముందు నిక్కరేసుకుని ఈ బత్యాలు అవి ఆడుకునే పిల్లలు ఇప్పుడు వాళ్ళందరూ కంప్యూటర్ ఇంజనీర్స్ అయ్యి మీరు ఊహ చేయలేనంత జీతాలు సంపాదిస్తున్నారు కాలం అలాగే ఉంటుంది చాలా విచిత్రమైన మార్పులు తీసుకొస్తుంది చూస్తుండగానే ఈ దేహం శిథిలమై పడిపోతుంది కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని పరమార్థదర్శి కావాలి ఆ దారిలో నడవాలి అది లేకుంటే జీవితము వ్యర్థం ఎవరైతే పరమార్థ దర్శులైతే ఉంటారో వారికి ఆ సత్యదాత్మ గోచరముగును బుద్ధానాం వారే బుద్ధుడు కొంతమందికి బుద్ధుడు అనే మాట వింటే చికాకు పుడుతుంది ఏమిటండి మీరు బౌద్ధం చెప్తున్నారా అని నేను పోని బౌద్ధం చెప్తే తప్పే బౌద్ధం తప్పని ఎవరన్నా చెప్పగలరా బౌద్ధంలో చాలా మంచి విషయాలు ఉంటాయి కదా ఈ ప్రపంచంలో అత్యంత అహింసాపరమైన ధర్మము బౌద్ధమే కానీ బౌద్ధ దేశాల్లో జంతు హింస అధికంగా జరుగుతూ ఉంటుంది అంటే కాంట్రడిక్షన్స్ ఈ సృష్టి అంతా అలాగే ఉంటుంది వైషమ్యంతో నిండి ఉంటుంది ఇండియా ఇండియన్స్ అంటే నా వెజిటేరియన్స్ అనుకుంటారు ఇండియన్ ఇప్పుడు విమానం విమానంలో ఇండియన్ కాని వాళ్ళందరికీ నాన్ వెజ్ ఇండియన్ దగ్గరికి వచ్చేప్పటికీ వెజిటేరియన్ ఒకసారి నేను కాంటినెంటల్లో ట్రావెల్ చేస్తున్నా న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్తో సరే మనలో కూర్చొని కూర్చుని చూసుకుంటున్నాను వీడు తోసుకుంటూ వచ్చాడు మళ్ళీ సో అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు లంచ్ వాటెవర్ నా దగ్గర వచ్చి నాకు ఇవ్వబోయాడు నేనన్నాను ఆయమే వెజిటేరియన్ అన్నా అనేప్పటికీ హీ బికేమ్ యాంగ్రీ ఐ డోంట్ హ్యావ్ వెజిటేరియన్ ఐ హ్యావ్ ఓన్లీ నాన్ వెజ్ ఫుడ్ అని అని యాంగ్రీ and there no menu you are supposed to have how why because i booked for asian vegetarian menu you are supposed to have but i don't have okay you go and find out why you don't have you should have as per my ticket you should have served and paid illo inkamma ichi edo saladu theesukochi ichi that is all they can do so కాబట్టి ఇండియన్ అంటే వెజిటేరియన్ విమానంలో కూర్చున్నప్పుడు ఇండియన్ అంటే వెజిటేరియన్ బట్ భారతదేశంలో టూ థర్డ్స్ పాపులేషన్ ఈజ్ నాన్ వెజ్ టూ థర్డ్స్ మనం ఎవరికి ఉపదేశం చేసేందుకు కూడా హక్కు లేదు ఇండియన్స్ వెజిటేరియన్స్ మీరు వెజిటేరియన్గా ఉండండి అని చెప్పే మాట లేదు ఎక్కడ ఎందుకంటే టూ థర్డ్స్ నాన్ వెజిటేరియన్ తర్వాత మీకు వెస్ట్కి వెళ్ళారనుకోండి ఇండియన్ రెస్టారెంట్ ఉంది అంటే దాంట్లో తప్పనిసరిగా వెజ్ నాన్ వెజ్ మిక్స్చర్ ఉంటుంది మీకు వెజ్ ప్యూర్ వెజ్ ఉండదు ఇదని పక్కడే ఒకటి ప్యూర్ వెజ్ కావాలంటే చైనీస్ రెస్టారెంట్స్ ఉంటాయి మెక్సికన్ రెస్టారెంట్స్ ఉంటాయి రేల్గా ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటే ఉండొచ్చు అమేజింగ్ సో కాంట్రడిక్షన్స్ ఉంటాయి సమాజ జీవనంలో కాంట్రడిక్షన్స్ ఉంటాయి బౌద్ధ ధర్మం ఉన్న చోట జంతు హింస అధికంగా ఉంటుంది మహాత్మా గాంధీ గారి పుట్టిన దేశంలో జంతు హింస అధికంగా ఉంటుంది మన ఏం చేస్తారు కృష్ణ అక్టో మన వాళ్ళదంతా అవుట్వర్డ్ అపీయరెన్స్కే సంతోషం ఉంటే ఏది ఇన్ప్రిన్సిపుల్ ఏది ఏది ఆచరణ చేయక్కర్లా అవుట్వర్డ్ అపీయరెన్స్ బాగుండాలంటే అక్టోబర్ రెండు నాడు మాంసపు దుకాణములు మూసివేయవ్వలేము అని సివిల్ సప్లైస్ సెక్రటరీ ఓ నోట్ ఒకటి విడుదల చేస్తుంది అక్టోబర్ రెండు నాడు మాన్సూన్ దుకాణాలు మూసేయాలి వీళ్ళేం చేస్తారో తెలిసిన అక్టోబర్ రెండు నాడు పొద్దున్న ఎనిమిదిన్నర తొమ్మిది దాకా మూసేసి ఆ తర్వాత తెలుస్తారు సో వెరీ పికూల్ సోషల్ లైఫ్ ఎనీవే ఇదంతా డైగ్రేషన్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ బుద్ధానాం పరమార్థదర్శినాం గోచర అదేమిటది తస్మాత్ తామ్యం పరం నిర్విశేషం అద్ అజం అద్వయం తస్మాత్ అంటే అందువలన అందువలన అనగా ఎందువలన అని ఒక ప్రశ్న అంటే బుద్ధులకు గోచరం అందువలన అది కేవలము బుద్ధానా విషయ ఆ పరమార్థతత్వమును దర్శించి వాళ్ళకే తెలుస్తుంది అందువలన పరమార్థ దర్శనము లేనివాడికి ఆత్మస్వరూపము అది తెలియను కూడా తెలియదు కనుక అందువలన సో తత్ అంటే అది అదంటే ఏమిటి ముక్త రూపం వస్తు అంటే పైన శ్లోకంలో చెప్పినటువంటి ఆ మనస్సు యొక్క చలనమంతా కూడా తొలగిపోయినా శుద్ధమైన సచ్య సచిద్రూపంగా నిలిచి ఉండుట అది తత్ అంటే అదే రియాలిటీ అదే వస్తువు మనస్సు యొక్క చలనమునందు భాషించేటువంటి జగత్ ఏదైతే కలదో అది వస్తువు కాదు వస్తువు అంటే ఉన్నదానని వస్తువు అంటారు ఇప్పుడు చూపించి దీంట్లో వస్తువు ఏమిటి అని అడిగితే బంగారం అని చెప్పాలి వస్తువు బంగారం సరే నెక్లెస్ మెడలో పెట్టుకున్నాం ఇటు వెళ్ళాం అటు వెళ్ళాం అదంతా సంసారం అంతా అది వేరే సంగతి వస్తువు అంటే బంగారమే నాకు ఈ ఈ ఈ కమర్షియల్ ఈ బిల్ బోర్డు నాకు బాగా నచ్చింది మనం ఇక్కడ ఈ మేడమే నిలబడి ఉంటే చూ చూడచ్చు మీరు కూడా చూడవచ్చు వాడు మీ చెంత బంగారం ఉండగా చింత చేయాలంటాడు అని బోర్డు పెట్టాడు మనపురం మనపురం వాళ్ళకి బంగారం ఇస్తే వాళ్ళేమో ఒప్పిస్తారు డబ్బు చింత వేయాలా నీకు అని వాడు బంగారం చూపించాలి కదా బంగారం చూపించమంటే చెవికున్నటువంటి రింగు చూపిస్తాడు చెవి రింగ్ చెవిరింగుని పట్టుకుని బంగారం అంటాడేమిటి వెళ్ళి చెవిరింగు ఉండగా చింత వేయాలా బంగారం ఉండగా చింత అంటే అదే వస్తువు వస్తువు బంగారం మనపురం వాళ్ళకి ఏమండవు చెవిరింగు మా దగ్గర ఉందంటే మీరు డబ్బు ఇస్తారా అప్పు చెవిరింగు ఉంది మా దగ్గర అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు చూద్దామని అంటారు ఎస్ అనుభవ ఎందుకంటే చెవిరింగుకి వాడు ఇవ్వడు అప్పు వాడు వస్తూ ఇస్తాడు దాని షేపుకి ఇవ్వడండి ఇవాడు వస్తూకి ఇస్తాడు షేపును చూసి అయితే మీరు చెవికి పెట్టుకున్నారా ముక్కుకి పెట్టుకున్నారా దాన్ని చూసి ఇస్తాడా అప్పు వస్తువుకి ఇస్తాడు సో అలాగే మనస్సు యొక్క స్పందన వల్ల భాషించేటువంటి ద్వైతమంతా కూడా అవస్తువు అది అది వస్తువు కాదది వస్తువు ఏమిటంటే ప్రవృత్తస్ అప్రవృత్తస్య నిశ్చలా స్థితి మనస్సు నివృత్తస్య నివృత్తమై ప్రవృత్తిలో మానివేసి నిశ్చలంగా నిలిచి ఉండుట ఏదిగలదో అది అప్పుడున్న ఆ విఠల ఆ సచిదాత్మయే వస్తువు ఆ వస్తువు సామ్యం అది సామ్యము అంటే సమత్వమే దాని యొక్క స్వరూపము మనం చూసాం ఇదంతా ఉడికే భాష్యం చదువుతున్నాము పరం అంటే మనస్సు యొక్క చలనము అతీతమైనది సర్వోత్కృష్టమైనది చూడండి బాహ్యమునందు మీరు ఎంత సంపద పోగేసినా ఆ సంపద ఏమి నిలబడదు ఎంతపోతుంది కరిగిపోతుంది పోతుంది అవుతుంది తర్వాత బాహ్యమునందు ఉండే రిలేషన్షిప్స్ ఉంటాయి చూసారా వీటిని కాలము మింగేసుకుంటాం ఈ రిలేషన్షిప్స్ ఏమైనా లాగా అలాగే మిగిలిపో కాలం వాటిని నాశనం చేసేస్తుంది వీటన్నిటికీ ఇవన్నీ మిథ్యా వీటన్నిటికీ అతీతమైన సత్యవస్తువు ఆత్మ దాన్ని పరం అని ఉంటాయి సో యో బుద్ధే పరతస్థు సహ అని యో బుద్ధే పరతస్థు సహ బుద్ధికి అతీతమైనది ఏదో అది ఆత్మ బుద్ధిగతీ ఏ బుద్ధే ప్రదస్థు సహాన్ని రెండో అధ్యాయంలోనో మూడు మూడో అధ్యాయంలో ఉంది శ్లోకం ఎండ్లో బుద్ధికి అతీతమైనది ఏదో అది ఆత్మ అక్కడ సహా ఆత్మ ద్రష్టాన్ని భాష్యకాలు వస్తే ఒక ఆత్మ కాదు బుద్ధిగతీతమైనది కామ అంటాడు అంటే పైన కామ ప్రసక్తి ఉంది కాబట్టి సహా తచ్చేత అదే అని అలాగే అలాగే భాష్యాల్లో రాసి సో బుద్ధికి అతీతమైనది కామహా కాదు బుద్ధిలో ఉండేదే Buddhi మనోగతాన్ కామాన్ మనోగతాన్ బుద్ధి Buddhi ఉండేది కామన్ తప్ప బుద్ధికి అతీతమైనది కామన కాదు సహా ఉంది కాబట్టి దాని వెనకాల కామహా ఉంది కాబట్టి ki కామహాకి ముడి పెట్టేయడమే ఇంకా సర్వత్రా ఇంకా అదే పద్ధత ఎర్ర ఎర్రతల ప్రకాశాంతింద ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ దాట్ ఎనీవే ఒక ఆయన నన్ను అడిగారు ఒక ఒక ద్వైత నన్ను మీరు యో బుద్ధే పరతస్తు సహా అని విన్నారా అన్నా విన్నారండి భగవద్గీతలో శ్లోకం దానికి శంకర భాష్యం ఎరుగుదురా ఆ ఎరుగుదునండి పాఠం చెప్పిన భాష్యమే ఆ సహా అంటే ఏమిటి ఆ ఆత్మ ద్రష్ట పరమాత్మే అంటే అప్పుడు ఆయన ఏమన్నారు మరి వెనక్కాల ఏముందండి సహా సర్వనామ కదా వెనక్కాల ఏముందంటే నేను చూడండి మీ డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ ఎవటో నాకు అర్థమైపోయింది ద్వైత భాష్యాల్లో సహ అంటే కామహ రాసి పెట్టారు అది మనస్సులో పెట్టుకుని మీరు నన్నేమో పూర్వపక్షం చేసి ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయకండి ఎందుకంటే ఇట్ డజన్ లీడ్ యూ ఎనీవే నాకు ఆ పూర్వపక్షము తెలుసు ఆ సిద్ధాంతము తెలుసు యూ డోంట్ ట్రై టు పుష్ మీ యూ వాంట్ టు నో సంథింగ్ ఫ్రమ్ మీ యూ నో అదర్వైజ్ గుడ్ డే హ్యావ్ ఏ గుడ్ డే హ్యావ్ ఎ నైస్ కప్ ఆఫ్ కాఫీ కొంచెం స్వామీజీ చెప్పారు ఎవడైనా పూర్వపక్షం చేయడానికి వస్తే ఏమని చెప్పాలంటే సరే పూర్వపక్షాన్నే ఉందినండి మీరు కాఫీ తాగుతారా మీరు కాఫీ తాగుతారా అంటే ఈ పూర్వపక్షాలు ఇవన్నీ పక్కన పెట్టండి ఇదేమీ సెటిల్ అయ్యేది కాదు మీకు తెలుసున్నది లేదు దాంట్లోనూ అని అలా అంటే బాగుండదు కనుక మీకు నేను చక్కగా కాఫీ తెప్పించి ఇస్తాను ప్లీజ్ హ్యావ్ ఇట్ అంటే ది పెర్సన్ ఈజ్ యాక్సెప్టబుల్ బట్ నాట్ హిస్ థింకింగ్ డైగ్రెషన్ ఇట్స్ ఓకే తత్ సామ్యం పరం నిర్విశేషం నిర్విశేషం అంటే దాని ఎందు నిఖిల ధర్మశూన్యం సో సుఖము దుఃఖము విశేషం ఇప్పుడు కా ఉంటుంది కాకి విశేషం పెడితే సుయే సుఖమైనా అవుతుంది దుఃఖమైనా అవుతుంది సు తీసేసి దుహు తీసేస్తే ఇంకా ఉత్తుఖా మిగులుతుంది అది నిర్విశేషం ఖాంతే ఆకాశం నిర్విశేషం సో ఆ నిర్విశేషంగా ఉండుటే అది ఆత్మస్వరూపము అజం అద్వయంచ పుట్టుక రెండవది లేనిది అజమనిద్రమ స్వప్నం ప్రభాతం భవతి స్వయం धातु సృద్వితో హైషాతుభావరీ కీదశ అసౌ బుద్ధానా విషయ ఇుద్ధానా విషయ బుద్ధుల అంటే పరమార్థము తెలిసిన వారులకు జ్ఞానులకు గోచరమవుతూ ఉండే ఆ తత్వము ఆ వస్తువు ఆ సత్య ఆత్మ అది ఎట్టిది ఎట్టిదో చెప్పారుగా సామ్యం అజం అద్వయం ఇంకా ఎట్టిది పునశ్చీదృశ ఇంకా ఎట్టిది అనే ప్రశ్న ఉంటే దానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తుంది అది అజం పుట్టుక లేనిది ఆ జమ్మను చాలాసార్లు చెప్పారు కదండి చాలాసార్లు చెప్పినా దాంట్లో తెలివి పిలుచుకోవాల్సింది అనుభవాన్ని చాలా ఉంది ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా ఒక పండుంది ఈ పండుని ఓ పండు నీవు ఎవరు అని అడిగారు నీవు ఎవటేవు అని అడిగారు పండుని అంటే ఆ పండు చెప్పింది నేను మామిడి పండును ఓకే నీవు ఎప్పుడు పుట్టావు అని మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగితే నేను పుట్టలేదు అహం అజహ అని చెప్పింది తప్పు ఎందుకంటే తాను మామిడి పండు ఉంటే తప్పకుండా వావిడి చెట్టుకి పుట్టి తీరాలి లేదు మావిడి పండ్లు ఎలా అవుతుంది మామిడి పండు అంటే పుట్టింది మామిడి చెట్టుని పండు అంటే కూడా పుట్టింది కాబట్టి నేను పుట్టలేదు అని చెప్పాలంటే వాడు ఒక అత్యున్నత స్థాయికి చేరుకుని నేను పుట్టలేదు అని అన్నారు వసీ నీవె నీవెవరు అంటే నేను కుండను నీవెప్పుడు పుట్టావు అంటే నేను పుట్టలేదు అన్నాను లేదు నేను కుండను అంటే పుట్టి మట్టి నుండి పుట్టానని చెప్పాల్సి అలా కాకుండా వసి నీవెవతివు అంటే నేను మట్టిని అంటే ఇంకా పుట్టుక అనేది లేదు మట్టి పుట్టుక ఎవరికి తెలుసు మట్టి ఎప్పుడు పుట్టిందో ఎవరికైనా తెలుసు కొండ ఎప్పుడు పుట్టిందో తెలుస్తుంది తప్ప మట్టి ఎప్పుడు తెలుసు వసీ నీవు అంటే నేను నెక్లెస్ని ఎప్పుడు పుట్టావు అంటే పుట్టలేదు అలా నెక్లెస్ అంటే పుట్టిందన్నమాట కాబట్టి మనిషి తనను తాను తాను చూసుకునే విధానంలో ఆ అజం అనేటువంటి అనుభవానికి రావాలి నేను మామిడి పండ్లుని అంటే దానికి ఒక హేతు ఉంటుంది అది ఎక్కడి నుంచి పుట్టిందో అది ఉంటుంది తర్వాత దీని నుంచి ఇంకోటి పుడుతుంది మండి తర్వాత అలాగే అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అన్నా అహం మనుష్య అన్నా కూడా ఇంకో చోట నుంచి పుట్టాడు ఇంకో మనిషి నుంచి పుట్టాడు మళ్ళీ వీడింకో మనిషికి జన్మనిస్తాడు కాబట్టి కేవలము దేహధర్మములకు అన్నిటికీ అతీతమైన శుద్ధ చైతన్య స్వరూపుడని చిదానందరూప శివోహం శివోహం అని కనుక మీరంటే అయితే నువ్వెప్పుడు పుట్టేవు అని ఎవడైనా అడుగుతాడా కాబట్టి అజం ఎందుకంటే నేను పుట్టాను అనే అజ్ఞానం నుండే సమస్త సంసారము ఉద్భవిస్తుంది ఇప్పుడు చూడండి సంసారాన్నంతని కూడా మనిషి అనుభవించే సంసారమునంతని పతంజలి మహర్షి ఐదు క్లేశములుగా వర్ణించాడు చిత్త క్లేశములు క్లేశము అంటే సఫరింగ్ ఆ చిత్తమునందు ఐదు పుల్లు ఉన్నాయి పుండు అంటే ఏదో రకంగా అది పీడ పీడని ఉంటుంది ఆ చిత్తమునందు ఐదు అలాంటి పుండులు ఐదు ఉన్నాయి అవి ఆయన క్లేశములు అని పేరు అవి ఏమిటి అవిద్య అంటే అజ్ఞానము స్వాస్మిత అంటే అహంకారము రాగము ద్వేషము అదే కొన్నింటి ఆసక్తి కొన్నింటి ద్వేషము అభినవేశము అంటే మృత్యు భయము నేను మరణిస్తానేమోనని భయము ఇవి ఐదు క్లేశములు చిత్త క్లేశములు ఈ ఐదు చిత్తము క్లేశములు ఎక్కడి నుంచి వచ్చే దేహమునందు నేను అనే అభిమానాన్ని బట్టి వచ్చాయి ఆ దేహమునందు నేను అనే అభిమానము అది నేను పుట్టాను అనే అభిమానము రెండో ఒకటే కాబట్టి సంసార దుఃఖమంతా కూడా అక్కడి నుంచే వచ్చింది కనుక నేను పుట్టాను అని అని అంటూ ఆత్మస్వరూపుడుగా ఉండడం అనేది అది సంభవము కానే కాదు అజము కాబట్టి అజ అజతత్వాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు దాన్ని గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనిద్రం అజం అనిద్రం సో అది నిద్ర కానిది అస్వప్నం అది స్వప్నము కానిది సో అజం అనిద్రం అస్వప్నం వెరీ ఇంట్రెస్టింగ్ చూద్దాం భాష్యకారులే ఉంటారు మనం ఆయన ఏమీ అనలేద్ దాని గురించి అంటే ఆ అన్యథా గృహత స్వప్న నిద్రా తత్వమజానత అదే అనిద్రం అస్వప్నం ఆగమ ప్రకరణంలో నిద్రకి స్వప్నానికి డెఫినెషన్స్ చెప్పారు ఎప్పుడైతే మీరు అక్కడ ఉన్నది ఒకటి మీరు గ్రహించేది మరి అయితే దాన్ని స్వప్నము అంటారు చూసి పాము అనుకున్నాడనుకోండి అంటే మీరు అనొచ్చు ఏమిట్రా తెలివిగా ఉన్నావా కలగంటున్నావా అని మీరు అనొచ్చు ఎందుకంటే అలా ఎందుకు అనొచ్చు అంటే అక్కడ ఉన్నది త్రాడు నువ్వేమో పాము పాము అంటున్నావు అక్కడ ఉన్నది ఒకటైతే నువ్వు గ్రహించేది మరొకటి కలగంటున్నావా అని అడుగుతా కాబట్టి అన్యథాగ్రహ్ణత స్వప్న అన్యథాగ్రహణం ఏదైతే అంటే ఉన్నదాని తప్పుగా తెలుసుకుంటే స్వప్నము ఆ తర్వాత आ अजे निद्रा तत्वजात यथार्थमक अभी निद्र काबी अज्ञा अज्ञाकार्यम भ्रांति अज्ञा के निद्र अ पेर अज्ञाकार्यम भ्रांति की स्वप्न पेर यह रूप आत्मस्वरूप ने आज्ञा अग ने संसार भ्रम का आत्मस्वरूप नोपरा లేవు అజమనిద్రం అస్వప్నం తర్వాత ప్రభాతం భవతి స్వయం ప్రభాతం అంటే చక్కగా ప్రకాశించుంది స్వయం ప్రభాతం భవతి తనంత తానుగా చక్కగా ప్రకాశించేది అయి ఉన్నది ఆత్మచైతన్యం ఇది స్వయం ప్రకాశము అనర్థం ఇప్పుడు ఘటము చూపు ఏమండి ఈ ఘటము చూపు అనేవి పరస్పర సాపేక్షములుగా ఉంటాయి ఘటము ఉన్నది ఎందువలన నేను చూస్తున్నాను కనుక నాకు చూపు ఉన్నది నాకు చూపు ఉందండి హౌ హౌ యూ ప్రూవ్ అంటే చూసుకో ప్రూవ్ ఎందుకంటే కొంతమందికి కళ్ళు శుభ్రంగా ఉంటాయి కానీ చూపు ఉండదు ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు లేకపోతే నాటకాలు వేసేవాళ్ళు అంధుడుగా యాక్ట్ చేస్తారు వాళ్ళు అంధుడుగా యాక్ట్ చేయాలంటే కళ్ళు మూసేసుకుని అందురుగా యాక్ట్ చేయరు కళ్ళు ఇలా తెరిచి ఇలా ఇలా చూస్తూ అందరిగా యాక్ట్ చేస్తారు అంటే కళ్ళు ఉంటాయి చూపు కాబట్టి కళ్ళు ఉన్నంత మాత్రా చూపు చెప్పడానికి వీలు నాకు చూపు ఉందని చెప్పడం మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు నీకు చూపు ఉందా నాకు చూపు హావ్ నువ్వు ప్రూవ్ చేయి ప్రూవ్ చేస్తూ చూపు అంటే ఇగో చూడు ఇది ఘటము ఉందిరా చూపి ఇంటి ఎందుకంటే ఘటాన్ని చూపించి ఘటం అన్నాడు కాబట్టి చూపు ఉంది కాబట్టి చూపుని ఘటను నిర్ధారిస్తుంది ఘటాన్ని చూపు నిర్ధారిస్తుందండి ఇది మనం చూసాం అన్యోన్యం అన్యోన్యగ్రహణం అనేదో ఉంది వాక్యం లక్షణాశూన్యం ఉభయం అనే శ్లోకం దగ్గర పరస్పరము నిర్ధారించుకుంటూ ఉంటాయి కాబట్టి చూపు స్వయం ప్రభాతము కాదు ఘటము కూడా స్వయం ప్రభాతము కాదు మీరు మనస్సు యొక్క చలనమంతా కూడా ఆగిపోయి శుద్ధ చైతన్య రూపంగా నిలిచి ఉన్నప్పుడు ఆ చైతన్యం మాత్రమే స్వయం ప్రభాతము ఈ జగత్తు అది స్వయం ప్రకాశం కాదది జగత్తుని జగత్తు పరప్రకాశ్యం మనస్సు కూడా అంతే ఇప్పుడు తన్మతేనైవ గృహ్యతే ఆ శ్లోకంలో చూసాము ఇప్పుడు ఘటజ్ఞానము ఘటాకార వృత్తి మనస్సునందు కలుగుతుంది ఘటాకార వృత్తి కలిగిన మనస్సే ఘటాన్ని తెలుసుకుంటుంది ఘటాన్ని తెలుసుకునేదే ఘటాకార వృత్తి రూపమైన మనస్సు అవుతుంది కాబట్టి ఘటం ఘటాకార వృత్తి రూపమైన మనస్సుని ఘటాకార వృత్తి రూపమైన మనస్సు ఘటాన్ని పరస్పరము నిలబెడుతూ ఉంటాయి వీడికి తెలుసుకుంటున్నాడు హీ కాగ్నైజెస్ How do you హౌ యు యూ నో ఐఎమ్ కాగ్నైజ్ యా దిస్ ఈస్ పాట్ సో యూఆర్ ఏబుల్ టు రిక కాగ్నైజ్ ఇట్ యా స్పాట్ దర్ ఫార్ యూఆర్ రికాగ్నైజ్ కాగ్నేటివ్ పర్సన్ అలాగన్నమాట కాబట్టి కాగ్నిషన్ అన్నది అటు ఘటాన్ని ఏ విధంగా నిర్ధారిస్తుందో ఇటు కాగ్నిషన్ అనే ఫ్యాకల్టీని కూడా అదేవిధంగా నిర్ధారిస్తూ ఉంటుంది కాబట్టి మనస్సు మనస్సు చేత దర్శించబడే ఘటము రెండు కూడా పరస్పర సాపేక్షములుగా ఉంటాయి కానీ शुद्ध चैतन्य कलदो अभी इतर निरपेक्षा स्वयं प्रकाशिस्तू उ स्वयं प्रभात दीने मन तरचु चपेट हारति मंत्र न तधाते सूर्य न शांको न पावक न तसू भाति न चंद्रताक्युतो भाति कुय తమేవ భాంతమనుభాతి భాతి తస్య భాష సర్వమిదం విభాతి ఆ శ్లోకంలో రెండింటిని చెప్పారు అదేమిటంటే భాతి అనుభాతి భాతి అంటే ప్రకాశించటం అనుభాతి అంటే అనుసరించి ప్రకాశించటం అంటే స్వయంగా ప్రకాశించలేదు ఇంకొకటి ప్రకాశిస్తూ ఉంటే ఇది ప్రకాశిస్తుంది ఇప్పుడు ఘట ఉంది ఘట భాతి అనాలా అనుభాతి అనాలా ఘట అనుభాతి అనాలి ప్రదీపహాతి దీపం ప్రకాశిస్తూ ఉంటే ఘటహ అనుభాతి ఏ ఇంకా దీపం దగ్గరికి అనుభాతి అని చెప్తే తీసిపాలే ఇంకా దీపం దగ్గరికి రండి దీప భాతి అంటారా అనుభాతి అంటారా అది ఆన్సర్ చేసే ముందు కన్ను చూసేది ఉంటేనే దీపం ప్రకాశిస్తుంది లేకపోతే ప్రకాశించదు అది మీరు గుర్తుపెట్టుకుని ఎందుకంటే అక్కడ షిఫ్ట్ ఈ స్ప్రహ్మ అధిభూత షిఫ్ట్ ఘటం నుంచి దీపం దగ్గరికి వచ్చినప్పుడు అధిభూతంలోనే ఒకదాని నుంచి మరొకదానికి షిఫ్ట్ అయ్యారు కానీ దీపం దగ్గర నుంచి కన్ను దగ్గరికి వచ్చేప్పటికీ అధిభూతం నుంచి అధ్యాత్మంలోకి షిఫ్ట్ అవ్వాలి ఆ షిఫ్ట్ డిఫికల్ట్ షిఫ్ట్ ఎక్కడైనా ఇప్పుడు దేవుడు కొండ మీద ఉన్నాడు తీర్థంలో క్షేత్రంలో ఉన్నాడన పెద్ద సమస్య లేదు ఆ కొండ మీద ఉన్న దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు అన్న దగ్గరే సమస్య అదే విషమఘట్టం ఇప్పుడు సమస్య అక్కడే వచ్చింది మీరు ఎవరికైనా చెప్పి చూడండి అరే వెంకటేశ్వర స్వామి తిరుపతి కొండ మీద ఉన్నాడ ఉండాలంటే ముందు అసలు నీ హృదయంలో ఉంటేనే తిరుపతి కొండ మీద ఉంటాడప్ప నీ హృదయంలో లేకుంటే తిరుపతి కొండ మీద ఉండలేడు కూడా ఆయన మీరు ఎవరికైనా చెప్పి చూడండి వాళ్ళు దే విల్ లుక్ అట్ యూ యాజ్ ఇఫ్ యూఆర్ ఎ మ్యాడ్ క్యాప్ మీరు మ్యాడ్ అన్నట్టుగా మీకే చూస్తారు కాబట్టి అధిభూతం నుంచి అధ్యాత్మానికి షిఫ్ట్ చాలా కష్టం మీరు ఎవరికైనా చెప్పి చెప్పి చూడండి రే నువ్వు పుత్రహ అంటున్నావు ఈ పుత్ర అన్నవాడు నీలో ఉంటాడు తప్ప నీ హృదయంలో ఉంటాడు తప్ప నీ బయట ఉండడు అని చెప్పండి ఎవరికైనా మీరు